జేష్ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వంగ్ వన్మోతు సాదనం శ్రీమహాగ్రాపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కృణుయామదేవా భద్రం పశ్యేమాక్షధ్య స్థిరైరంగైస్తుమద్వే స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోవిష్టనో బృహస్పతిర్దధాూ శాంతి శాంతి శాంతి భావరసద్వాల్పి శివా అద్వయమే శివము మంగళము నహి ద్వైతే సుఖమస్తి ద్వైతంలో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ఏదో భ్రమ ద్వైతంలో సుఖం ఉందని సో ద్వైతంలో సుఖం ఉండదు ద్వైతంలో భయమే ఉంటుంది ఎందుకంటే మనకంటే భిన్నంగా ఎదుటివాడు ఒకడు ఉన్నాడు అంటే వాడు ఎప్పుడూ ఎప్పుడు మనకి హాని చేస్తాడు అనే ఆ పాసిబిలిటీ అలా అలాగే క్రిస్టలైజ్డ్గా వీడు నాకు హాని చేస్తాడు అని ఉండదు బట్ దట్ కంప్లీట్ సర్టెంటి నిశ్చిత స్థితి సెక్యూరిటీ ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆ స్థితి ఉండదు ఆ పూర్ణత్వం ఉండదు కాబట్టి పూర్ణత్వం మనిషి పొందాలి అంటే తన స్వరూపమే ఈశ్వరుడు అని తెలుసుకోవాలి అయితే వీళ్ళ ఈ ద్వైతుల యొక్క ఇబ్బంది ఏమిటంటే అద్వయమే శివము మంగళము అయినట్లయితే శాస్త్రము శాస్త్రము యొక్క స్థితి ఏమిటి శాస్త్రము అది అస్థివా నవా శాస్త్రము ఉందా లేదా శాస్త్రం ఉందంటే ద్వైతానికి ద్వైతంలో పడతాం వెళ్ళి ఉభయతో పాశ రజ్జుహో అని వాడు ఏం చేస్తాడంటే అదేదో ఈ పశువుకి వాటికినో ఆ ఒక వల్లలాంటిది వేస్తాడు ఆ పశువు పైకి ఎగిరితే అక్కడ పట్టుకుంటుంది కిందకి పడితే కాళ్ళకి పట్టుకుంటుంది అలాంటిది ఏదో వేస్తాడు ఉభయతో పాషాద జుహు అని పైకి పైకి ఎగిరిందనుకోండి మెడకి బిగుసుకుంటుంది కిందకి దూమికిందనుకోండి కాళ్ళకి బిగుసుకుంటుంది అలాగా ఈ ద్వైతులు వేసే ప్రశ్నలు అలా ఉంటాయి శాస్త్రం సత్యమంటావా కాదంటవా శాస్త్రం సత్యం అంటే నీ ద్వైతం ఇంకేం మిగిలింది అద్వైతం ఏం మిగిలింది ద్వైతం వచ్చేస్తుంది దేవుడు ఒక సత్యం శాస్త్రం మరో సత్యం ఏమండే శాస్త్రం మిచ్చంట అదిగో చూసారా చూడండి వాడిని చూడండి శాస్త్రం ఇచ్చేస్తున్నాడు వేదం ఇచ్చేస్తున్నాడు ఎంత మాట్లాడుతున్నాడు చూసారా అని వాడి మీద దుమ్ము జల్లే క్యాచ్వంటి టూ ఇవన్నీ ఎందుకు పనికిరావు శాస్త్రం కూడా సత్యం తెలిసాక ఈశ్వరంలో విలీనం అయిపోతుంది ఇంక శాస్త్రం కూడా వేరే ఏమి మిగిలి ఉండదు ఇది ఒక ఇష్యూ రెండో ఇష్యూ ఏంటంటే ఆత్మ అద్వయమైనట్లయితే శాస్త్రము ఆత్మని చెప్తుందా చెప్పదా శాస్త్రం చెప్తుంది అంటే ఏదో ఒక గుణాన్నో దేన్నో ఒకదాన్ని ఆశ్రయించి చెప్పాలి ఒకసారి ఆత్మస్వరూపంలో గుణము లేక ధర్మము ఏదైనా ఒకటి ఉంది అంటే ఇంక పోయింది అద్వయం అంతే అద్వయం అనేది మాట లేకుండా అయిపోతుంది ఎందుకంటే గుణము లేక ధర్మము అది ఎప్పుడు వ్యావర్తకమవుతూ ఉంటుంది మీరు తెల్లది అన్నారంటే ఇంక అద్వైతం ఏముంటుంది తెల్లది కానిది ఇంకొకటి ఉంటుంది అప్పుడు ఇది తెల్లది అద్వైతం ఎలా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకో ప్రశ్న ఉభయతో పాశారజ్జ్జుహు శాస్త్రం ఆత్మని బోధిస్తుందంటవా బోధించదంటవా శాస్త్రం బోధిస్తుంది అంటే ఇంకా అద్వైతమే ఉంది నీ అద్వైతం పోయింది శాస్త్రం బోధించదు అంటే అదిగో వాడు అశాస్త్రీయంగా మాట్లాడుతున్నాడు శాస్త్రాన్ని నమ్మట్లేదు మళ్ళీ వాడి మీద దుమ్ముదో ఈ రకంగా ఈ ద్వైతవాదులు వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు వీళ్ళకి సురేశ్వరాచార్యులు ఓ శ్లోకాన్ని ఒకదాన్ని చెప్పారు ఆయన వార్తకంలో ఏదో వార్తకంలో అంతకుముందు ఎప్పుడో చెప్పాను ఈ శ్లోకం మీకు సర్వత్రి విజ్ఞానం సంస్కారత్వ గమ్యతే అన్యత్ర ఆత్మవిజ్ఞాన పరాంగం చ ఆత్మవిజ్ఞానాదన్యత్రే త్యవధార్యత అని సురేశ్వరాచార్యుల వర్శస్సు కొంచెం గంభీరంగా ఉంటాయి ఎక్కడైనా సరే విజ్ఞానము అంటే బోధ ఏదో శాస్త్రం మీకు చెప్తే ఆ విజ్ఞానం ఎలా ఉంటుందంటే సంస్కారత్వైన గమ్యతే అది మీలో ఒక సంస్కారాన్ని కలిగిస్తుంది అంతేకాదు పరాంగంచ మీరు దాన్ని పొందినప్పుడు ఆ విజ్ఞానం మీకు శాస్త్రం బోధిస్తే దాన్ని పొందగానే ఆ విజ్ఞానం మీకు ఒక సంస్కారాన్ని ఇస్తుంది అంతేకాకుండా పరాంగంచ ఆ విజ్ఞానము మరొక దానికి అంగం ఉంటుంది ఆ మరొకటేమిటి విజ్ఞానానికి మరొకటి ఏమిటి కర్మా ఉపాసన కర్మా ఉపాసన జ్ఞానం మూడు ఉన్నాయి కదా కాబట్టి జ్ఞానం దేనికి అంగం అవుతుంది కర్మకి కానీ ఉపాసనకు కానీ అంగం అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఓన్నమ శివాయ మంత్రాన్ని నేను మీకు బోధించాను అనుకోండి మీరు ఆ మంత్రాన్ని తీసుకున్నారు ఆ మంత్రం యొక్క అర్థము తాత్పర్యము దాని మహిమాన్ని తెలుసుకున్నారు అంటే ఒక విజ్ఞానం మీకు ఇయ్యబడింది చూడండి ఇప్పుడు ఆ విజ్ఞానం మిమ్మల్ని ఏం చేస్తుంది ఒక శివభక్తుడుగా నిలబెడుతుంది శివని ఉపాసించే భక్తుడు అనే ఒక స్టేటస్ని మీకు కల్పిస్తుంది దాని పేరు సంస్కారం మంచిది నేను ఇప్పుడు దానేం కాదంటల్లా సంస్కారం అనేది వస్తుంది ఒకటి మేము శివభక్తులము అయితే శివుడిని ఉపాసన చేస్తాము అయితే మరి పంచాక్షర మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాము అని చెప్పుకుంటారు పైకి చెప్పకపోవచ్చు తనలో అనుకుంటాడు వివేకం గలవాడు పైకి చెప్పడు తరలవుతాను అనుకుంటాడు నేను శివుణ్ణి ఉపాసన చేసుకుంటున్నాను అనుకుంటాడు వివేకం లేనివాడు పైకి ఊరంతా చెప్తాడు మొత్తానికి సంస్కారం ఉంటుంది తర్వాత పరాంగం మీరు జపం చేయాలి జపము కర్మకి ఈ మంత్రము అంగం అవుతూ ఉంటుంది పరాంగంచ మొత్తం ఈ సృష్టిలో ఏ విజ్ఞానమైనా కూడా ఇలాగే ఉంటుంది అది మనిషికి సంస్కారాన్ని ఇస్తుంది ఆ మనిషి ఆ విజ్ఞానాన్ని ఆశ్రయంగా చేసుకునే ఒక కర్మనో ఒక ఉపాసనో చేయాల్సి ఉంటుంది పరాంగం ఎక్సెప్ట్ వన్ అన్యత్ర ఆత్మవిజ్ఞానా ఆత్మజ్ఞానం తప్ప ఇది అవధార్యత ఆత్మజ్ఞానము మీకు ఎట్టి సంస్కారాన్ని ఇవ్వదు ఉన్న సంస్కారాలన్నింటినీ కూడా వాషాఫ్ చేసేస్తుంది తప్ప కొత్త సంస్కారాన్ని ఇవ్వదు ఇప్పుడు మీరు వస్త్రాన్ని వాషింగ్కి ఇవ్వచ్చు డయింగ్కి ఇవ్వచ్చు రంగు చేయొచ్చు డయింగ్కి ఇవ్వచ్చు డయింగ్ అంటే రంగు వేయడానికి ఇవ్వచ్చు తెల్లని వస్త్రాన్ని వాడికి వాడు దాన్ని ఉతికి దాంట్లో ఉండే మురికంతా తీసేసి డై వేసి ఇస్తాడు మీకు అలా చేయొచ్చు లేకపోతే వాషింగ్కి మాత్రమే ఇవ్వచ్చు వాడు వాష్ చేసి ఇచ్చేస్తాడు ఓకే ఇప్పుడు మీరు కనుక కొంతమంది మహాత్ముని దగ్గరికి వెళ్తే వాళ్ళు వాష్ చేసి డై చేసేసి శుభ్రంగా ఎర్రగా దయచేసి చదివి పంపిస్తారు ఇంటికి ఇదో పని వాడు స్టాంప్ ఒకటి వేస్తారు నువ్వు ఈ వ్యాక్కించి ఇంకా మాకు శిష్యుడు అంట నీవు ఈ డ్రెస్సు వేసుకో ఈ కోడు ఓ లేబుల్ లేకపోతే ఓ రిబ్బను కట్టుకో లేకపోతే మెడకో రిబ్బను కట్టుకో తలకో రిబ్బను కట్టుకో సో దట్ గుర్తుగా ఉంటుంది ఫలానా వారి శిష్యుడు అని గుర్తుగా ఉంటుంది అనే ఒక స్టాంప్ వేసి పంపిస్తారు డైయింగ్ చేసి పంపిస్తారు వేదాంత క్లాస్లో ఇట్ ఈస్ జస్ట్ వాషింగ్ ఓన్లీ నో డయింగ్ శుభ్రంగా వాష్ చేయడం వాటకు త్వరగా వాష్ చేసేసి తోసేయడం అంతే దానికి కొత్తగా రంగు వేయడం ఏమి ఉండదు ఆత్మవిజ్ఞానం అటువంటిది కాబట్టి శాస్త్రము కాను మిథ్యాయి ఉండి కూడా ఎటువంటి సంస్కారాన్ని ఇవ్వదు ఆత్మస్వరూపాన్ని గురించి ఉన్నటువంటి అనేక ధోరణులను తప్పు అభిప్రాయాన్ని వాష్ ఆఫ్ చేసేసి పంపిస్తుంది ఏమండి తర్వాత మీరు ఇంకోటి అనుకోవచ్చు ఏమిటి స్వామీజీ ఇవి ఇవేందుకు చెప్తున్నాడు అన్నెందుకు చెప్తున్నాడు ఆత్మ ఆత్మ అజహ అదేవో చెప్తే సరిపడుతుంది కదా మరో దాని గురించి మరో దాని గురించి ఎందుకు చెప్తున్నాడని మీకు అనిపించవచ్చు ఎప్పుడైనా అనిపించవచ్చు తప్పేం లేదు ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ పాఠం విన్నప్పుడు చెప్పి వాడి చెప్పేదాని మీద ఒక భావం కలగడంలో తప్పేం లేదు అలా అనిపించవచ్చు ఇప్పుడు ఈ పార్టీలు మీత్యాని ఎందుకు చెప్పినట్టు ఎందుకు చెప్పడు పార్టీ గురించి ఎందుకు ఎనికలు మీకు అనిపించవచ్చు మీకు నేను అలా చెప్పినప్పుడు కూడా పార్టీ అనేది ఉంది అంటే ఆత్మతో సంబంధం కలిగే ఉంటుంది ఆత్మ సంబంధం లేనిది ఏదీ ఉండదు నిజానికి జగత్తులో మీకు ఏ అనుభవం ఉన్నా అవన్నీ ఆత్మతో సంబంధం కలిగే ఉంటాయి అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అనేది వితౌట్ ఏ సెంట్రల్ న్యూక్లియస్ ఎక్స్పీరియన్స్ ఉండదు ఒక ఎక్స్పీరియన్సర్ చుట్టూ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి లౌకికమైన ఎక్స్పీరియన్స్ని ఖండించిన సందర్భంలో ఆ ఎక్స్పీరియన్సర్ని ఖండిస్తున్నాము అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సపోజ్ న్యూమరాలజీ గురించి చెప్పారు ఎందుకంటే నీకు న్యూమరాలజీ కూడా నీకు ఎందుక అజహ నిత్య శాశ్వత వాటి గురించి చెప్పుకోం న్యూమరాలజీ లేదు కదా వాటిల్లో అంటే వాటిల్లో న్యూమరాలజీ లేదు కానీ ఆత్మస్వరూపం మీద న్యూమరాలజీ ఇంపోజ్ చేసివాడు ఒకడు ఉంటాడు వాడు న్యూమరాలజీ ఈజ్ నాట్ ది ఇష్యూ న్యూమరాలజీ కనెక్టెడ్ టు ఆత్మా ఇస్ ది ఇష్యూ అండ్ హెన్స్ ఇట్ హ్యాస్ టు బి నెగేటెడ్ దట్ ఈస్ వై ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ టేకెన్ టు కన్సిడరేషన్ అండ్ నెగేటెడ్ ఎందుకంటే వాష్ చేయమని వస్త్రాన్ని వాష్ చేయమనిస్తే పై భాగం వాష్ చేయాలా కింద భాగం వాష్ చేయాలా మిడిల్ అలాగే ఉండదు సూపర్గా మొత్తం అంతా వాష్ చేసి పారేయటమే తరువాగా మొత్తం అంతా వాష్ చేసేయటమే అలా కాదండి మాకు కొన్ని డిజైన్స్ మేము అట్టి పెట్టుకోవాలనుకుంటున్నాము ఆ కొంగుకి డిజైన్ ఉండాలి ఉత్తరీయానికంటే ఉండవు మీకు వాష్ చేసి వచ్చేవాడికి ఇంక ఏ డిజైన్లు మిగిలి ఉండవు చాలా అందమైన డిజైన్లు అండి అవి పోకూడదంటే అలాగ ఉండదు అన్ని డిజైన్లు పోతాయి కాబట్టి ఆ శాస్త్రము యొక్క ఓన్లీ దిస్ అండ్ హెన్స్ శాస్త్రము కూడా అది ఆత్మ ఆత్మస్వరూపాన్ని కొత్తగా ఏమీ చెప్పేది లేదు నా నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధక అలా ఎందువల్ల వై ధట్స్ వై ధ్ సో అనేదానికి హేతువుగా ఇప్పుడు మనం అన్న శ్లోకం వచ్చింది అని చదివి పెట్టాం భాష్యం చూస్తూ ఉన్నాము ఆ శ్లోకం ఏమని చెప్తుందంటే చూడండి ఆత్మ అద్వయము ఆత్మ అద్వయం రెండవది లేనిది ఇప్పుడు మీరు ఘటహస్థి అంటారు మీరు ఎప్పుడన్నా పరిశీలించారా ఈ తత్వాన్ని ఘటహాస్థి అన్నారు ఘటహాస్థి అన్నప్పుడు అక్కడ ఆ అనుభవంలో అదో అనుభవం కదా అనుభవంలో అస్థిభాతి ఉన్నాయి అస్థిభాతి ఉంది ఏదో ఒకటి ఉంది ఉండడమే కాదు ఉంది అని తెలుస్తూ ఉంది అస్థిభాతీ ఏ అనుభవం ఉండదు ఘటహాస్థి అని వీడు అన్నప్పుడు ఆ అనుభవానికి వాడు పెట్టుకున్న పేరేమిటి ఘటము యొక్క అనుభవము ఘటానుభవము ఘటానుభవంలో అస్థిభాతి ఉంటుంది ఘటాన్ని తీసేసి వీడేదో దెయ్యం అనుకుని భయపడ్డాడు అనుకోండి భూతం అనుకున్నాడు అనుకోండి భూతము యొక్క అనుభవం దాంట్లో కూడా ఏముంటుంది అస్థిభాతి ఉంటుంది అవునండి ఒక ప్రియమైన దాని యొక్క అనుభవం భూతం అంటే భయం కలిగించేది నెగిటివ్ చూడండి ఒక ప్రియమైన దాని యొక్క అనుభవం అస్ పుత్ర అస్థి అంటాడు అక్కడ కూడా అస్థిభాతి ఉంటుంది ఇప్పుడు వీడు ఘట అస్థి అన్నప్పుడు అది అస్థిభాతి ఘటం కాదు అది ఆత్మ తానై ఉన్న అస్థిభాతి ఎందు తనకంటే భిన్నమైన ఘటాన్ని వీడు ఆరోపించాడు అది సత్యం తానై ఉన్న అస్థిభాతి ఎందు తనకంటే భిన్నమైనది మిథ్యా అయిన పుత్రుణ్ణి ఆరోపిస్తాడు పుత్రుడు మిథ్య అస్థిభాతి సత్యం తానై ఉన్న ఆత్మయందు తనకంటే భిన్నము మిథ్య అంటే కనబడుతోంది కానీ లేనిది అయినా దెయ్యాన్ని ఆరోపిస్తాడు ఆరోపించి భయపడతాడు భయం కూడా అస్థిభాతి భయం అస్థి భయం భాతి అది కూడా ఆత్మే కాబట్టి ఆత్మ కంటే ఆత్మ అంటే ఎరుక ఆ ఎరుక కంటే భిన్నంగా ఘటము యొక్క అస్థిభాతి కానీ భూతము యొక్క అస్థిభాతి కానీ పుత్రుడు యొక్క అస్థిభాతి కానీ ఉంటుందండి ఉండదు నేను అనే అస్థిభాతి ఎందే ఈ సర్వాన్ని వీడు ఆరోపిస్తాను కాబట్టి ఆ అద్వయమైనటువంటి ఆత్మయందు అసత్తులైన భావాలని ఆరోపించుకుంటూ పోతాడు అసత్తులైన అంటే వాస్తవంగా లేనటువంటి పదార్థములను లైక్ ఘట పట భూతం దెయ్యం పుత్ర పుత్రిక ఇటువంటివన్నీ ఆరోపించుకుంటూ పోతాం సో వాస్తవంగా ఉన్నది ఆత్మచైతన్యమనే ఎరుక మాత్రమే ఏం పోనీ ఆరోపిస్తే నష్టమేమి వచ్చింది ఇప్పుడు పుత్రుడని ఆరోపించాము సో తండ్రిని ఏదో కొంత ఉల్లాసంగా ఉంది కదా ఘటమని ఆరోపించారు ఆ ఘటంతో ఏమో పాలు కాచుకోవచ్చు లేకపోతే మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు లేకపోతే మంచి అలంకారంగా ఉంటే కార్నర్లో పెట్టుకోవచ్చు ఏదో చేసుకోవచ్చు ఈ సొమ్ము ఏం పోయా ఆరోపించటం వల్ల ఉపయోగమే కదా అంటే చూడు ఉపయోగంతో ఆగదది దట్ దెర్ ఈజ్ సఫరింగ్ ఇన్ లైఫ్ జీవితంలో దుఃఖం ఒకటి ఉన్నది తర్వాత ఈ దుఃఖము ఉన్నది ఎప్పుడో ఒకసారి పుణ్యానికి అమాస్యకు వచ్చేది కాదు ఇది నిరంతరంగా ఉంటుంది ఎప్పుడు వీడు దుఃఖంలోనే ఉంటాయి అని ఎలా తెలుసు వీడు ఎప్పుడూ ఆనందం కోసం అర్రులు చాచుతున్నాడా లేదా ఆనందం కోసం అర్రులు చాచుతున్నాడంటే వాడు దుఃఖి అవునా కదండి కాకపోతే ఆనందం కోసం ఎందుకు అరులు చాచుతాడు ఆనందం ఉన్నవాడైతే ఆనందాన్ని ఎందుకు కోరతాడు రోడ్డు నిలబడి ముష్టి ఎత్తుకుంటున్నవాడు వాడు కోటీశ్వరుడు అయితే వాడు ముష్టి ఎందుకు ఎత్తుకుంటాడు వాటెవర్ వాడి దగ్గర ధనము ఎంత కూడా లేమి నా దగ్గర ధనము లేదు అనే అనుభవాన్ని బట్టి వాడు అక్కడ నిలబడి ముష్టి ఎత్తుకుంటున్నాడు కానీ ధనం ఉంది అనుకున్నవాడు ముష్టి ఎత్తుకుంటాడు అలాగే నేను దుఃఖిని అనుకున్నవాడే ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు మానవుడు ప్రతి మానవుడు కూడా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది చిత్రం ప్రతి మానవుడు కూడా ఒక మహాత్ముడు ఉన్నారు ఆయన ఏదో లోకంలో నలుగురికి వేదాంత పాఠాలు ఏదో ఆత్మబోధ తత్వబోధ ఇలాంటివి ఏవో చెప్పారు చెప్పి వాళ్ళు ఏమో ఊరేగింపు ఒకటి మొదలుపెట్టారు ఎందుకంటే ఊరేగింపు పలకీలు ఊరేగింపులు ఇవన్నీ కూడా ఈ కాలంలో అది మర్యాద కాదది అది ఒకప్పుడు ఓ నాలుగైదు దశాబ్దాల క్రితం ఏదో ఏడిచారు ఏదో చేశారు ఒకసారి కామకోట పెద్దవారు కాకినాడ అమలాపురం వచ్చారు మేము చిన్న కుర్రాళ్ళం అప్పుడు ఆయన్ని పల్లకీ మీద ఊరేగిలించారు ఊరేగిస్తే మొన్నడు పేపర్లో ఎవళ్ళో ఏటండి ఈ పల్లకీలు వీళ్ళు మోస్తూ ఉండడం వాళ్ళు ఊరేగుతూ ఉండడం క్యా బతయని ఎవరోలో ఓ వ్యాసం ఒకటి ఇది మద్రాసులో చేస్తారా ఈ పని ఆంధ్రాలో కాబట్టి చేశారు మద్రాసులో చేస్తే డిఎంకే వాళ్ళు ఎంత హడావిటీ చేస్తారు మద్రాసులో మానేసి ఎక్కడ చేశారని ఒక విమర్శ చేశారు అప్పటి నుంచి ఆయన పళ్ళకి మీద ఊరేయడం మానేశారు ఆ విమర్శను అపోజ్ చేయలేదు మేము ఊరేయచ్చు అని అలా దెబ్బలాట పెట్టలేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఊరేగడం మానేశారు దట్ వాస్ ది లాస్ట్ టైం దట్ హీ ఎంట్రేడ్ ఎంటూ ఏ పాలంక్ అప్ ఎందుకు పల్లకి అంటే ఏదో అప్పట్లో అలాగా ఆ మధ్యయుగాలు అన్నట్టు ఒక ఆచారం వచ్చింది అదేదో హామ్లెస్ కష్టమేమో అనుకుని సాధువులకి పల్లకి ఊరేగింపు ఎందుకండి ఈ భక్తులు ఏదో చేస్తే హామ్లెస్ పోన్లే కానీలే అందరూ ఒక పద్ధతిగా వస్తుందని వీళ్ళు పల్లకీలో కూర్చున్నారు ఆయన సన్నగా ఉండేవారు ఆయన ఏంటంటే బరువు ఉండరు పల్లకి బరువే కూర్చున్నారు వీళ్ళేదో వీళ్ళ సంతోషం కోసం వీళ్ళు ఇలా ఇలా తిప్పి తీసుకొచ్చారు ఎప్పుడైతే అబ్జెక్షన్ వచ్చిందో మానేశారు సో అలా ఆయన ఎప్పుడు మాట్లాడి పంతొమ్మిది వందల అరవైలో సిక్స్టీస్ మాట చెప్తున్నా ఇది అలాంటిది ఈ రోజుల్లో టూ థౌజండ్ టెన్లో ఈ ఊరేగింపులు ఎందుకండి ఏదో దేవుడిని ఏదో వెంకటేశ్వర స్వామిని ఏదో ఊరేగించడం ఏదో దా ఆ వెంకటేశ్వర స్వామిని పెట్టేసి దాని పక్కన నిలబడ్డం అది వేరే సంగతి నేను ఊరే ఈయన ఊరేగిత ఊరేగుతులది ఈదే వాస్తవంలో ఊరేగితులది ఈదే కానీ లోకాలకి ఏవైనా అభివృద్ధిస్తుంది వెంకటేశ్వర స్వామి ఊరేగుతున్నాను వెంకటేశ్వర స్వామి ఊరేగిస్తే పర్వాలేదు మరి ఈయన ఏం చేస్తున్నాడు అంటే పక్కన నిలబడి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పది గ్రామాలు ఉంటే ఈయన గ్రాములు వన్ రేషియోలో ఉన్నారు కదా అంటే ఈయన ఊరేగట్లేదు ఈ ఊరిగా పట్టుకున్నారు అనుక ఊరేగుతున్నాడు వెంకటేశ్వర స్వామి ఆ రకంగా ఆ బహానాల్లో నడిచిపోవాలి నేనే ఊరేగేస్తున్నాను ముగ్గురు కాదు ఐదుగురైనా నాలుగు పూట కానీ హోం కూర్చోబెట్టేసినా పర్వాలేదు ఏం పర్వాలేదు నేను నామం పెట్టేసి పుచ్చబెట్టేసి పర్వాలేదు దేవుడికి ఏదో చేస్తున్నాడు అనిపించింది దేవుడు లేడో నేనే నన్నే ఊరేగించేస్తున్నారంటే అది అది ఏమి సందర్భం ఈ ఊరేగింపు నాకేమనిపించిందంటే ఈ ఊరేగిస్తున్న ఆయన ఎందుకు ఊరేగుతున్నట్టు ఒక ఆనందాన్ని కోరి ఊరేగుతున్నాడు అదే ఊరేగడం ఎందుకండి ఏదో ఆనందాన్ని అపేక్ష లేకపోతే ఊరేగడం ఎందుకు ఏం పని ఈ మోసీ వాళ్ళు ఊరేగిస్తున్న వాళ్ళు ఎందుకు ఊరేగిస్తున్నారు వాళ్ళు ఇంకో రకం ఆనందాన్ని కోరి వాళ్ళు ఊరేగిస్తున్నారు కాబట్టి ఇద్దరూ దుఃఖీలే అయ్యారు గమనించారా కాబట్టి మనిషి అన్నవాడు ఏ స్థితిలో ఉన్నా నేను ఆయన ఆనందంగా ఉన్నాడని మనం అనుకోవచ్చు కానీ ఆయన దుఃఖీ ఉంటాడు ఎందుకంటే సీకింగ్ సమ్థింగ్ యు దుఃఖీ కాబట్టి మనిషి యొక్క జీవితము దీనికి మెంటల్ లైఫ్ అని పేరు ఆత్మకి లైఫ్ ఏమీ లేదు ఎందుకంటే ఆత్మే లైఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూపర్ ఇంపోజిషన్ ఆన్ ఆత్మ ఆయన ప్రాణాదిభి అంటున్నాడు మీరు గమనించడం లేదో భాష్యంలో ప్రాణం కూడా ఆత్మయందు ప్రాణము అంటే చేష్ట చేష్ట ఆత్మయందు కల్పితం అప్రాణో యమనా శుభ్ర అని మీరు ముందకోపరిషద్ వాక్యం వినే ఉంటారు ఆత్మస్వరూపంలో విజ్ఞానశక్తి కల్పితం అమనాహ మనస్సు అంటే విజ్ఞానశక్తి కల్పితం అప్రాణ అంటే క్రియాశక్తి కూడా కల్పితమే శుభ్ర ఆత్మస్వరూపంలో ఏమీ లేవు అవన్నీ ఆ ఆత్మస్వరూపమునందు కల్పించబడుతూ ఉన్నాయి కాబట్టి ఆత్మయందు ఏ చలనము లేదు చలనాన్ని అధ్యారోపణం చేస్తూ ఉన్నాము కాబట్టి సో ప్రతి మానవుడు కూడా కర్మని చేస్తున్నాడంటే ఏ పని చేస్తున్నా ఆనందాన్ని అపేక్షించి చేసుకున్నాడు సో దిస్ ఈజ్ వాట్ ఏ వస్ సెయింగ్ లైఫ్ అనేది ఆత్మస్వరూపంలో భాగం కాదు అది ఆత్మస్వరూపమునందు అధ్యారూపమే సో మెంటల్ లైఫ్ మెంటల్ లైఫ్ అనేది మానవుడు ఏదైతే జీవిస్తూ ఇప్పుడు మనందరం జీవితాన్ని గడుపుతున్నాం ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది హూ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్ వాట్ ఈ హౌ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే మెంటల్ లైఫ్ మనస్సు చేత నిర్మించబడిన జీవితము మనస్సు నిర్మిస్తుంది జీవితాన్ని వీడు నిద్రలేచాడు నిద్ర లేచాడంటే మనస్సు నిద్రలేచింది అని అర్థం వీడు స్నానం చేశాడు అంటే మనస్సు చెప్పింది అరే దేహమే తదాత్మ్యాన్ని మనస్సు చెప్పింది వీడికి దేహము అశుచిగా ఉంది కాబట్టి నేను అశుచి నేను ఇప్పుడు శుచి అవ్వాలి ఇలాగ స్నానం చేస్తే శుచి అవుతాను అనంత మనస్సు చేత నిర్మించబడినటువంటి జీవితము ఇప్పుడు నేను ఈ ధనాన్ని సంపాదించాలి ఈ కుటుంబం నాది వీళ్ళందరూ నా వాళ్ళు అని మనస్సు వీడికి నేర్పి పెడుతుంది మనస్సు ఎలా చెప్తే అలాగే జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఇది మెంటల్ లైఫ్ మెంటల్ మనస్సుకి పూర్ణత్వం అనేది ఎరుగదు మనస్సు పరిచ్ఛిన్నంగానే ఉంటుంది కాబట్టి మెంటల్ లైఫ్ అనేది ఎప్పటికీ కూడా అది అపూర్ణంగా దుఃఖప్రాయంగానే ఉంటుంది ఈ దుఃఖాన్ని ఉనికి మీరు సర్ఫేస్లో దీనికి కారణం ఏమిటి అని చూసినట్లయితే ఏదో కారణంగా కనపడుతుంది ఏదో కారణంగా కనపడుతుంది దుఃఖానికి కారణం కనపడుతుంది ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి టర్నోవర్ తగ్గింది ఎకానమీ డౌన్ అయ్యింది టర్న్ ఓవర్ తగ్గింది అది వాడి దుఃఖానికి హేతువు ఏమంటే తర్వాత ఎవడో పండితుడు ఉన్నాడు అనుకోండి మన పాఠానికి విద్యార్థులు తక్కువ మంది అటెండ్ అయ్యారు అని ఆయన దుఃఖానికి అది హేతువు ప్రతి వాడికి ఏదో దుఃఖ హేతు ఉంటుంది తాత్కాలికమైన హేతువు ఇమీడియట్ రీజన్ ఏదో ఉంటుంది అలాగంటే రీజన్ చూడకూడదు ఆ రీజన్స్ ఏవో ఉంటాయి అవి వాటి చూస్తే చూడొచ్చు వాటికి ఏదైనా పరిష్కారం దొరికితే కూడా చేసుకోవచ్చు దట్ ఈస్ నాట్ ది పాయింట్ మీరు ఆ అపూర్ణత్వానికి ఆ దుఃఖానికి మూల కారణాన్ని అన్వేషించి పట్టుకోవాలి ఎందుకంటే మనస్సులో అనుభవానికి వచ్చే ఈ దుఃఖానికి మూలంలో ఒక విస్తృతమైన జటిలమైన నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి మనస్సులో దుఃఖం అనుభవానికి వస్తుంది సర్ఫేస్లో అయితే ఆ మనస్సు మూలాలలోకి మీరు వెళ్ళి పరిశీలించగలిగితే చాలా జటిలమైనటువంటి ఇది ఎలా ఉంటుందంటే ఈ పద్మము యొక్క దుంప ఉంటుంది చూసారా పద్మ ఉంటుంది పాండులో పద్మ ఉంటుంది ఆ పద్మం మీకు చక్కగా అందంగా కనపడుతుంది దాని ఆకు ఉంటుంది అది అందంగానే ఉంటుంది దానికో తూడు ఉంటుంది అది కూడా సన్నగా పొడుగ్గా ఉంటుంది కానీ మీరు దాని మూలంలోకి వెళితే అక్కడ బురద తప్పింకే ఉండదు చాలా కీచడ్ ఉంటుంది బురద ఉంటుంది ఆ బురదలో దుంప ఉంటుంది ఆ దుంపని కనుక మీరు బలంగా లాగితే అది చాలా జటిలమైన తోటి ఎలా పడితే అలా ఉంటుంది మీరు మీరు చేయలేదా పని చాలా కష్మలంగా ఉంటుంది ఈ మనస్సు అలాంటిది మనస్సులో సర్ఫేస్ ఫినామినా చూసి అబ్బో ఇది బాగుంది ఇది బాగులేదని మీరు అనుకుంటే అది కాదు దాని మూలంలోకి వెళ్ళినట్లయితే అక్కడ వ్యాస్ట్ నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి నెట్వర్క్ అలా ఉంటాయి చాలా డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు ఇది నాకు కావాలేదు అక్కర్లేదు ఈ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ పోయింది ఇది వచ్చింది ఆ డబ్బు వచ్చింది డబ్బు రాలేదు అంటో వెరీ వ్యాస్ట్ నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ తర్వాత ఫియర్స్ లాబరేట్ నెట్వర్క్ ఆఫ్ ఫియర్స్ ఉన్నాయి మనస్సు మూలంగా వీడు అది తెలుసుకోడు నువ్వు మరాలజీయనో మరో అలజీయనో ఏటో పోతాడ తప్పుదారిని పడిపోతూ ఉంటాడు తప్పిస్తే ఈ అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ని పరిశీలించే పని అది పరిశీలించటము వాచింగ్ ది మైండ్ దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ అది నిదిధ్యాసనం అనబడుతుంది అక్కడ ఫియర్ అండ్ డిజైర్ ఉంటాయి రెండు ఉంటాయి అవి చాలా పరస్పరము ఇంట కలగాపులకంగా ఉంటాయి ఓ ఫియర్కి ఓ డిజైర్ కారణం ఓ డిజైర్కి మరో ఫియర్ కారణం అలాగే భయాలు కామనలు కామనలు భయాలు చాలా కాంప్లెక్స్గా ఒకదానితో ఒకటి సంబద్ధములై ఉంటాయి అండ్ అవి ఏం చేస్తాయంటే ఆ ప్రాణశక్తిని ఆ విజ్ఞానశక్తిని అవి పీ పీల్చి పిప్పి చేసేస్తూ ఉంటాయి వీరికి ఉన్న ప్రాణశక్తి విజ్ఞానశక్తి మోక్షానికి సరిపడుతుంది వీరికి ఏం లోటు లేదు కానీ ఈ డిజైర్స్ అండ్ ఫియర్స్ యొక్క నెట్వర్క్ ఉంటుంది చాలా చాలా భయంకరమైన నెట్వర్క్ అది భయంకరమైన అంటే వివేకం గల భయంకర భయాన్ని కలిగిస్తుంది వివేకం లేని వాడికి అది బాగానే ఉంటుంది దానికి ఏం చేస్తాం వివేకం గల వాడికి ఏమనిపిస్తుంది బాబోయ్ ఏమిటి ఈ డిజైర్స్ ఎందుకు ఉన్నాయి మనలో ఈ ఫియర్స్ ఎందుకు ఉన్నాయి అని వివేకం గలవాడు కంగారు పడిపోతాడు అలాగంటి కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే లైఫ్స్ ఎనర్జీని ఆ ప్రాణశక్తిని విజ్ఞానశక్తిని అవి నిష్ఫలం చేసేస్తూ ఉంటాయి నిర్వీర్యం చేసేస్తూ ఆ విధంగా సో భావై ఆ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఆ నెట్వర్క్ ఇదంతా కూడా శుద్ధ కల్పితం తప్ప దాంట్లో ఏమీ సత్యం లేదు నేను ఒక ఆయన ఎరుగును నా మిత్రుడు అడిపి కాలం నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చి కలుస్తాను నేను ఆయనకి ఏదో ఇచ్చి పంపిస్తాను పాపం ఎండలో కూడా వచ్చాడని నేను ప్రేమతో ఇచ్చి పంపిస్తా కలిసిన ప్రతిసారి హీ హ్యాజ్ సో మెనీ కంప్లైంట్స్ టు మేక్ ఏమిటో తెలుసిన కంప్లైంట్స్ ఈ గ్రహం ఇలా ఉంది ఆ గ్రహం అలా ఉంది గ్రహాల కంప్లైంట్ తప్ప ఇంక ఉండదు ఆయన ఎప్పుడు కంప్లైంట్ నేను ఒకసారి అన్నాను కూడా ఏమంటే గ్రహాలు బాగున్న స్థితి కూడా ఏదో ఒకటి ఉండి ఉండాలి ప్రస్తుత ఈ గ్రహాలు ఎప్పుడూ బాగులేకపోవడమైనా ఎప్పుడో ఓసారైనా బాగుండాలి కదా అని అన్నాను అంటే నన్ను ఏం చేయమంటారండి మరి మరి ఇప్పుడు చంద్రుడు బాగులేడు క్రితం సారి కలిసినప్పుడు శుక్రుడు బాగులేడు అంత క్రితం శని బాగులేడు అప్పుడు నేను జ్యోతిష్కుని అడిగాను ఏమండి ఒక మనిషికి ఎప్పుడైనా గ్రహాలు బాగున్న స్థితి ఉంటుందా అని అడిగాను అంటే ఉండదండీ ఎందుకంటే తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో అన్ని ఎప్పుడు బాగుండవండి అంచేతనే ఓ పదం ఉంది గ్రహస్థితి అని ఓ పదం ఉంది గ్రహస్థితి అంటే బాగున్నదా బాగులేదా ఏంటి చెప్పడం వాడి గ్రహస్థితి డాష్ ఫిల్ప్ ఫిల్అప్ ది బ్లాంక్ గ్రహస్థితి డాష్ ఫిల్ అప్ బ్లాంక్ బాగులేదు అని ఫిలప్ చేస్తారా బాగుంది అని ఫిలప్ చేస్తారా లేకపోతే బాగుండొచ్చు బాగులేకపోవచ్చు అని ఫిలప్ చేస్తారా బాగులేదు అనే ఫిలప్ చేస్తారు ఎందుకంటే అన్ని గ్రహాలు బాగున్నవాడు ఎవ్వలేడు ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఎవడలేడు కాబట్టి హీ స్కాట్ ఇన్ దట్ ఇన్ దట్ పర్ టిక్యూలియర్ సో మనిషి సో సూపర్ఫిషియల్గా వ్యవహారం చేసినంతసేపు నేను ఇప్పుడు చెప్పినటువంటి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ని వాడు హ్యాండిల్ చేయలేకపోతాడు వాటిని పరిశీలించి అవి మిథ్యా అవి అసత్ అని తెలుసుకునే వరకు వీడికి సంసార బంధం నుంచి విముక్తి ఉండదు తర్వాత మనిషిలో చాలా ఇన్హరెంట్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి ఎలాగంటే వీడు ఒక కోరిక కోరతాడు ఆ కోరికే భయానికి హేతు అవుతుందని వీడికి తెలుస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ డిజైర్ ఐ విల్ క్రియేట్ ఎ ఫియర్ ఫర్ మై సెల్ఫ్ అని వాడికి తెలుస్తూ ఉంటుంది అయినా సరే వాడు అదే కోరతాడు ఆ రకమైన ఇన్హరెంట్ కాంట్రడిక్షన్స్ తోటి మనిషి ఉంటాడు ఇప్పుడు వజ్ర పొంగరం పెట్టుకున్నాను అనుకోండి నేను భయం వస్తుందా కదా వజ్ర పొంగరాన్ని నేను కోరి సంపాదించి పెట్టుకుంటే భయం ఉంటుందా ఉండదా ఆ సంగతి తెలియని అంత అమాయకులు ఎవళ్ళు ఉన్నారు ఈ లోకంలో అయినా సరే వాడు దాన్నే కోరి పెట్టుకుంటాడు అంతే అంతే సో ఇన్హరెంట్ కాంట్రడిక్షన్స్లో బతకడానికి అలవాటు పడి ఉంటాడు ఈ కథంతా ఎందుకు చెప్పానంటే శ్లోకంతో సంబంధం లేని ఏదో చెప్పాడు అనుకోదు మీరు అలా ఈవేళ కాదు ఎప్పుడో అనుకోదు ఎందుకంటే శ్లోకంతో సంబంధం లేని ఏది చెప్పి ప్రసక్తి లేదు ఆ శ్లోకంలో ఏముంది భావైరసద్రేవాయం అద్వయన చె కల్పిత ఉన్నది శుద్ధమైన ఆత్మతత్వం అదే వీడు అయి ఉన్నాడు కానీ అనేకములైన మిథ్యాభావాలను దాని మీద కల్పించి కూర్చోవడం చేత వీడి సంసారే అయి ఉన్నాడు ఇవాళ ఎవడో ఫోన్ చేశారు నాకు స్వామీజీ నిన్న ఏదో ప్రసంగం విని మీరు చెప్పింది కరెక్టు ఆత్మ అద్వయము ఆ విషయాన్ని శంకర భగవత్వాదులు బోధించారు మనం తెలుసుకోలేకపోతున్నాము మీరు చెప్పింది అనుభవానికి రావటం లేదు అని నేను అన్నాను చూడండి ప్రతి మానవుడు కూడా ఆత్మానుభవంలోనే ఉంటాడు ఆత్మానుభవానికి దూరంగా ఎప్పుడూ దూరంగా ఉండనే ఉండడు సచ్చిదాత్మస్వరూపుడుగానే ఉంటాడు సర్వములైన అనుభవాలకి బేసిక్ మూలం సచ్చిదాత్మయే సచ్చిదాత్మ లేని అనుభవం ఏదీ ఉండనే ఉండదు కాబట్టి ఆత్మానుభవంలోనే ఉంటారు మీరు మీరు ఆత్మానుభవానికి ఏనాడు దూరంగా లేరు కానీ మాకు ఆత్మానుభవం లేదు మేము దూరంగా ఉన్నాము మాకు జ్ఞానం లేదు అనే మీరు ఈ ఏదైతే చేస్తున్నారో ఇదే మిమ్మల్ని దూరంగా అర్థపెడుతుంది అని చెప్పాను అయితే ఇప్పుడు ఏం చేయమంటారు ఈ కంప్లైంట్ చేయడం మానేసే ఓకే మానేసి ఏం చేయమంటారు నేను ఆత్మస్వరూపుడనై ఉన్నాను అని తెలుసుకో అంతే నో ఇట్ ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉంటే ఓవర్కమ్ దట్ ఈస్ ది ఫెయిర్ గేమ్ కదా ఫెయిర్ గేమ్ అంటే ఎలా ఉంటుంది కాంట్రడిక్షన్స్ ఏమైనా ఉంటే ఓవర్కమ్ చేసుకోండి కాంట్రడిక్షన్స్ మరి ఎందుకు ఉన్నాయి మీరు పెట్టుకున్నారు కాబట్టి ఉన్నాయి అయితే ఏం చేయాలి పెట్టుకోవడం మానేయండి పెట్టుకోవడం మానేయండి కాబట్టి ఆత్మనిష్ఠులుగా ఉండండి అంతే ఆత్మనిష్ఠులుగా ఇంట్లో ఉండకుండా వీధిలోకి పారిపోతాడు వీధిలో పనులన్నీ అవసరమైనవి అనవసరమైనవి పనులన్నీ వీధిలో పెట్టుకుని వీధిలోకి పారిపోతాడు పారిపోయి ఎప్పుడు ఇంట్లో ఉండలేకపోతున్నానండి ఇల్లు విధులు పెట్టేసి తిరిగి వస్తున్నానని కనపడ్డవాడికి అల్లా అంటూ ఉంటాడు ఎందుకు అలా ఉండదు ఎందుకు నేను ఎవరు తిరగమన్నాడు వెళ్ళి ఇంట్లో కూర్చోడం ఎవరు తిరగమన్నాడు ఈ పాలిటిక్స్లో ఒక ఆయన పాలిటిక్స్లో దిగి పాలిటిక్స్లోకి దిగిన తర్వాత మనశ్శాంతి లేకుండా అయిపోయింది మానేసే పాలిటిక్స్ ఈ క్షణంలో మానేసే ఓ లేదండి మాండం కష్టం ఓకే సఫ్ యూ డోంట్ హవ్ ఎ రైట్ టు కంప్లై కాబట్టి సద్భిరేవ కల్పిత భాష్యం చూస్తూ ఉన్నాము నహి అప్రచలితే మనసి కశ్చిద్ భావ ఉపలక్షితు శక్యే కిత్ మీకు దుఃఖం మీకు దుఃఖం కలిగిన సందర్భాన్ని మీరు పరిశీలించి చూడండి మీ మనస్సు యొక్క చలనం లేకుండా మీకు దుఃఖం కలుగుతుందా కలగదు మనస్సు యొక్క చలనం లేకుండా భయం కలుగుతుందా కలగదు కాబట్టి మనస్సు యొక్క చలనం లేకుండా దుఃఖం లేదు భయం లేదు కామన లేదు ఏదీ లేదు మనస్సు యొక్క చలనమే ఈ లైఫ్ని ఈ అజ్ఞాన కల్పితమైన జీవితాన్ని మనకు నిర్మాణం చేసి పెడుతోంది మరి వాట్ అబౌట్ ఆత్మ న ఆత్మన ప్రచలనమస్తికి ఏ రకమైన చలనము లేదు అక్కడే ఉన్నామా ప్రచకల్పయ శడున్నట్టు గుర్తు అత అసద్ధిరేవ్రా అద్వయన పరమాధసతనారజ్జువత్సర్వ వికల్పాస్పదభూతేన అయం స్వయమే ఆత్మా కల్పిత అంతవరకు అయింది ఆ పాయింట్ కూడా అయింది కాబట్టి కల్పించుకున్నది ఎవరు అంటే మళ్ళీ కల్పించడానికి ఇంకొకటి అక్కర్లా ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడను పూర్ణ ఆత్మను కానీ భయముగా ఉన్నది ఈ భయం కల్పితము ఇది ఎవడు కల్పించాడు అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి ఆత్మ ఒకటి ఉంది భయం రెండోది ఉంది ఈ భయాన్ని ఆత్మనెత్తి మీద వేసిన వాడు మూడోడీ వాట్ ఈజ్ ఆల్ దిస్ ఎవడు కల్పించాడు అరే భయ్ దేర్ ఇస్ నో ఎవడు దేర్ ఈజ్ నో హూ దేర్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ దాల్ ఇగ్నోరెన్ ఇది ద్వైతుల యొక్క పెద్ద పూర్వపక్షం ఈ పూర్వపక్షాలన్నీ చూసి చూసి నేను చిన్నప్పుడు వేదాంతం తొమ్మిది రోజుల్లో ఏ పూర్వపక్షం చాలా బాగుంది అనుకునేవాడి నేను ఆయన గారు అనేవారు చదువు కొంచెం ముందుకు వెళ్ళి చూడు పూర్వపక్షం బాగుండడం తలకాయ పూర్వపక్షం బాగుండడం ఏమిటి అంటే ఏంటి ఆ విషం లేకపోతే లా అనిపిస్తుంది కొంచెం కొంచెం వేదాంతం బాగా అవగాహన వచ్చిన తర్వాత ఈ పూర్వపక్షాలు చూస్తే నవ్వేస్తుంది నవ్వు జాలి కలుగుతుంది వీళ్ళ మోహన్లే వీళ్ళకి ఇంతే చేప నవ్వి జాలి వేస్తుంది జాలి కలుగుతుంది ఇట్ ఈజ్ లైక్ దాట్ కాబట్టి ఎవళ్ళు కల్పించింది అద్వయేనచే కల్పిత అద్వయ ఆత్మ ఎందు ఇప్పుడు ఎవడు కల్పిస్తాడు అండి మీరు నీడ చూసి దెయ్యం అనుకున్నారు ఎవడు కల్పిస్తాడు మీకు ఆ దెయ్యాన్ని మీరే కల్పించుకుంటారు మీరు కల్పించుకోవడానికి ముందు దెయ్యం ఉందా లేదు అది దెయ్యం కాదని తెలిసిన తర్వాత ఉందా లేదు ఈ మధ్యలో ఎవరు కల్పించుకున్నారు మీరే కల్పించుకుంటారు ఏమంటే నాకు దుఃఖాన్ని కలిగించే దెయ్యాన్ని నేను ఎందుకు కల్పించుకుంటాను అది నువ్వే చెప్పు సమాధానం నేనేం చెప్తాను కాదండి నేను కల్పించుకోలేదు ఎవరో కల్పించు ఎందుకంటే నా దుఃఖాన్ని నేను ఎందుకు అయ్యా నీ దుఃఖాన్ని నువ్వే కల్పించుకుంటున్నావు నీ భయాన్ని నువ్వే కల్పించుకుంటున్నావు ఎవ్వరూ కల్పించదు ఎవ్వరూ కల్పించరు ఎందుకు కల్పిస్తారండి దెయ్యం అనేదాన్ని ఒక దాన్ని పెట్టి ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషను మరొక జనరేషను అది ఫిక్సేషన్ అయిపోయి ఆఖరికి నిత్య కర్మలో కూడా వచ్చేసిందవును ఊరికే ఒక తరం తర్వాత ఇంకోతరం అలా భయపడుతూ భయపడుతూ భయపడుతూ ఉంటే ఆ గాయత్రీ మంత్రానికి ముందు వెనకాల దెయ్యాలని పెట్టి మధ్యలో గాయత్రి మంత్రం పెట్టి కూర్చుంటాడు దెయ్యం లేదే ఏం లేదయా గాయత్రి మంత్రం చేయి దెయ్యం లేదే ఏం లేదు ముందు ఏమనుకుంటాడు ఈ దెయ్యాల భాష నుంచి విముక్తి కోసం గాయత్రి మంత్రం చేస్తున్నాను అంటాడు గాయత్రి మంత్రం వందో చేసి ఈ మంత్రం చేశాను కాబట్టి నాకు దెయ్యాల బాధని ముక్తి అయింది అనుకుంటాడు అలాగే ఓ తర్వాత ఓతరం ఓ తర్వాత ఓ తరం అదే ఫిక్స్ అయ్యి కూర్చుంటాడు దీనికోసం అరడదం తరాలు అక్కర్లా ఒక్క తరం కూడా చాలు అజ్ఞానం ఫిక్స్ అవడానికి ఎన్ని తరాలు కావాలి సరే తరాలు ఉండనే ఉన్నాయి సో ఈ విధంగా గౌరవం ఏదో పెడుతూ ఉంటాడు ఆ భయంతో వీడు కొట్టుకుంటూ ఉంటాడు మనిషి ఎలా ఉంటాడు అండ్ తర్వాత పూజ స్వామీజీ చెప్పారు ఒక ఆయన ఇది ధర్మం అన్నాడు ఏదో ఒకటి పాయింట్అవుట్ చేసి స్వామీజీ చెప్పారు ధర్మం కదయా అందుకే పెద్దానికి ధర్మం పేరు పెట్టదు ఎందుకంటే ధర్మం అనేది చాలా విలువైనటువంటి పదం అది దేనికైనా ఒకదానికి దాన్ని తగిలిస్తే ఇంకా ప్రాణం పోయినా దాన్ని తప్పకూడదు అలాంటి పదం అది అంత బరువైన విలువైన పదాన్ని ప్రతిదానికి పెట్టకూడదు ప్రతిదానికి పెడితే ఆఖరికి నీకే ఒక గ్లాని ఆత్మజ్ఞాని నేను ధర్మాన్ని ఆచరించలేకపోతున్నాను అని ఆత్మజ్ఞాని ప్రతిదానికి పెట్టకూడదు నిజంగా బాగా ఆలోచించి ఆలోచించి ఆలోచించి పెట్టాలి రాజు అనే పేరు ఊళ్ళో ప్రతివాడికి పెట్టకూడదు ఆ దేశాన్ని పాలించేటువంటి ఒక మహాపురుషుడికి రాజు అని పేరు పెట్టాలి అదే నృపహ రాజు అది అయితే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అలాంటి ప్రతివాడికి పేరు పెట్టకూడదు అలాగే ధర్మము సో ఇప్పుడు కుడివైపు నుంచి ఎడమవైపుకు వెళ్ళడం ధర్మమా ఎడంవైపు నుంచి కుడివైపుకు వెళ్ళడం ధర్మం ఇలాంటిది ఏదో పెట్టాడు పెడితే స్వామిజీ అన్నారో ధర్మం కాదేం కదా వెళ్ళవతులకి ఇట్ ఇస్ ఏ కష్టం ఇట్స్ ఏ కష్టం ఓసారి ఈ ప్రసంగం వచ్చింది అరిటాకులో భోజనం చేయడం ధర్మమా కంసంలో భోజనం చేయడం కదది దానికి ధర్మం అధర్మం ప్రసక్తం కదా ఎదరవాడికి పెట్టి తినాలి అది ధర్మం సాత్విక ఆహారం మితాహారం తినాలి అది ధర్మం అంతేగాని అరిటాకులో తినాలా లేకపోతే స్టీల్ కంచంలో తినాలా వెండి కంచంలో ఇది దట్ ఈస్ నా ది పాయింట్ శుభ్రమైన పాత్రలో భోజన చేయాలి అది అది ధర్మం కాబట్టి నువ్వు అరి మరి అరిటాకులో తింటున్నారు కదా వాళ్ళు అలా చెప్పారు ఆయన అది కష్టం ఇట్స్ ఏ కష్టం అరిటాకులు ఉంటాయి కాబట్టి కోనసీమలోనూ అక్కడ అరిటాకుల్లో తింటారు అదో కష్టం అది అరిటాకుల్లో తింటారు లేకపోతే అరిటి బోధే ఆ దెప్పలను తీసి వాటికి ఉన్నటువంటి ఆ ఎక్కువ ఫ్యాట్ తీసవతం పరసి వాటిని కుట్టి వాళ్ళం మేము వాటిలో కూడా తింటాం లేకపోతే ఈ ఆకులు పనసాకులు తీసుకొచ్చి కొద్దిగా పచ్చిగా ఉండగా కుట్టేస్తే అది ఎండితే దాంట్లో కూడా తింటాం రకరకాలుగా తింటాం ఏది దొరికితే దాంతో ఉన్న బయలాజికల్లీ డిగ్రేడబుల్ మెటీరియల్ ఏది దొరికితే అది తీసుకు ప్రకృతికి దగ్గరగా బతకడం ఇట్స్ ఏ కష్టం ఇప్పుడు అలాగే చేయనక్కర్లా కాబట్టి ధర్మము ఒక కష్టం కష్టము అంటే ఒక అలవాటు పాత అలవాటు ఈ రెండింటికి తేడా ఉండదు ఒకప్పుడు అది ధర్మం అయితే అవ్వచ్చుగాక కానీ ప్రతిదానికి ధర్మము అని పేరు పెట్టి కూర్చుంటే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఈ విధమైనటువంటి కల్పనలను మనం పరిశీలించాల్సి ఉంటుంది పరిశీలించి వాటిని తిరస్కరించటం అవసరము లైఫ్ని సింపుల్గా చేసుకోవాలి ఏవైనా కొన్ని కస్టమ్స్ ఉంటే ఫాలో అవ్వచ్చు తప్పేం కాదు కానీ కస్టమ్ని ఫాలో అవుతున్నాను నేను అనే ఒక కర్తృత్వము దాని మీద ఒక ఆగ్రహము అలా కాకుండా సహజంగా ఫాలో అయ్యేందుకు ఫాలో అవ్వచ్చు తప్పేం కాదు ఐ నాట్ ఎగ్నిస్ట్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ బట్ నువ్వు ఆ కస్టమ్స్ బేసిస్ మీద ఒక పర్సనాలిటీ బిల్డప్ చేసుకుంటానంటే మాత్రం ఆ పర్సనాలిటీ ఇట్ ఇస్ కల్పితము నువ్వు బిల్డ్ చేసేటువంటి పర్సనాలిటీ ఏదైతే కలదో అది కల్పితము కొంతమంది ఏమంటారో తెలుసిన స్వామీజీ మేము చాలా ప్రాచీన పద్ధతిలో మేము భోజనాలు అవి చేస్తూ ఉంటా ఉంటాడు అంటే వాడు ఆల్రెడీ హీ క్రియేటెడ్ ఎ పర్సనాలిటీ ఫర్ హిమ్ సెల్ఫ్ అండ్ హీఈస్ బోస్టింగ్ ఆఫ్ దట్ పర్సనాలిటీ అండ్ దట్ పర్సనాలిటీ ఈజ్ ఫాల్స్ సో డోంట్ టేక్ ఇట్టు దట్ లైక్ ఎవరి సమ్ కష్టం ఫాలో ఇట్స్ ఓకే ఆల్ రైట్ గో హెడ్ అండ్ డూ ఇట్ అంటే కానీ దాన్ని బట్టి మీరు పర్సనాలిటీ కల్పించుకుంటాడు ఇట్ ఈజ్ ఆల్ బోగస్ అదే దట్ ఈస్ వాట్ ఐ మీన్ కాబట్టి సో ఆ తత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి భాష్యకారులు ఏమంటారు చూడండి సదైకస్వభావేచ ప్రాణాది భావా అద్వయన సత వికల్పిత ఆత్మనా వికల్పితా సో వీడు సదా ఏకస్వభావే సన్ అదే ఇందాక చెప్పాను ఎవరిలో ఫోన్ చేసి మేము ఆత్మకి దూరంగా ఉన్నామంటే వారు వెర్రివాడ నువ్వు ఆత్మకి దూరంగా ఉండే ప్రసక్తే లేదు అని నేను చెప్పిన సో మనము సర్వకాలములలో ఏకస్వభావాన్ని కలిగి ఉంటాం ఒకే స్వభావం స్వభావము అంటే స్వరూపము అని అర్థం అదేమిటంటే సచ్చిద్త్మ అదే కలిగి ఉంటాం మీరు ఏ రకమైన కల్పన లేకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు అదే స్వభావం ఉంటుంది మీరు పిచ్చి పిచ్చి కల్పనలు అన్నీ నెత్తిమీద వేసుకుని ని పర్సనాలిటీస్ని బిల్డప్ చేసుకుని అహంకారంతో కూర్చున్నప్పుడు కూడా అదే స్వరూపం అదే సచ్చిదాత్మ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నది అద్వయ సచ్చిదాత్మ తప్ప ఇంకేదీ లేదు మరైతే ప్రాణాది భావాహ అంటే చూడండి నేను ఇక్కడ ప్రాణాదిభావాహకు రెండు అర్థాలు సమష్టి వ్యష్టి నేను ఇక్కడ ఉన్నాను ప్రాణహ హిరణ్య గర్భ అనే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనువంటే ఈ నువ్వు ఈ వ్యక్తి ఆ సమష్టి దేవుడు ఈ కూడా ఒకే సచ్చిదాత్మయందు కల్పితములు ఓకే ఇక నేను ప్రాణశక్తి ప్రధానమైన కర్తను ఆదిశబ్దం చేతను విజ్ఞానశక్తి ప్రధానమైన భోక్తను అని తన యందు భోక్త అది రెండో అర్థం ఆ సమస్ వ్యష్టి లెవెల్లో అలా ఆరోపించుకున్నప్పుడు కూడా వాడి యొక్క స్వరూపము సచ్చిదాత్మయే వీడు ఎన్ని ఆరోపాలు చేసుకున్నా వాడు సచ్చిదాత్మ స్వరూపుడు తప్ప మరి ఏమీ కాదు అలా కాదండి ఆరోపణ చేసిన సమయంలో అనుభవం ఇంకో రకంగా వస్తుంది కాబట్టి సచ్చిదాత్మ కంటే భిన్నమైన ఒక పరిచ్ఛన్న వ్యక్తి అనుభవానికి వస్తున్నాడు కాబట్టి ఆ సచిదాత్మ ఎత్ ఎత్కించి కలుషితం అవుతుందా అవదా కలుషితం కాదు సచిదాత్మ సచిదాత్మలో ఉంటుండగానే ఈ కల్పనలన్నీ సాగిపోతూ ఉంటాయి ఎవళ్ళు కల్పించారు ఆత్మే కల్ప ఆత్మే కల్పించుకుండు ఇంకెవళ్ళు కల్పించారు ఆత్మే కల్పించుకుంది అంతే ఎందుకంటే కల్పించిన వాడు ఇంకొక తత్వం ఇంకొక కేటగిరీ ఉంది అంటే అక్కడ రెండు అవుతాయి కదా అని చెప్పి కల్పిత ఆత్మే కల్పించు వాడే తుమ్ముకున్నాడు వాడే ఏదో సామెత ఉంది కదా వాడే చిరంజీవాడు ఆత్మే అజ్ఞానం నుంచి ఆత్మే కల్పించుకుంది లేని భయాన్ని ఆత్మే కల్పించుకుంది మరి భయపడ్డదెవరో ఆత్మే భయపడింది మరి భయం లేదు అని ఆ భయం నుంచి బయటపడ్డదెవరో ఆత్మే భయపడింది బయటపడింది అంత ఆత్మ తప్పు ఇంకేం లేనేలేదు కాబట్టి ఈ ద్వైతవాదులు ఏదో పూర్వపక్షం ఏదో మాకు దొరుకుతుందని ఏమి అలా వెతుక్కోవాల్సిన అవసరం ఏమి లేదు చూడండి మిథ్య ఏది మిథ్యయో దానిని మిథ్యగా తెలుసుకోగలిగితే వేదాంతంలో సర్వము సరళమైపోతుంది మీరు ఒక ఆయన నన్ను అడిగారు మీరు మిథ్య పాఠం చెప్తారా సత్యం పాఠం చెప్తారా అంటే నేను చెప్పాను నేను మిథ్య పాఠం చెప్తానని చెప్పాను ఎందుకంటే సత్యం నేను పాఠం చెప్పి దేవిట్రా ఎదివాడా సత్యం నువ్వు అయి ఉన్నావు సత్యం వాక్కు అందదు you cannot describe the truth you can be the truth and which you are already kabatta nenu paadam cheppedi nishedhamu deni nishedhistharu satyanni nishedhisthara mithyam nishedhistharu ichcham nishedhistharu kabatta na paadam mithye untundi inge em undadu taruvatha vedantam manike saralanga <laughs> manaku artham gaadu manike vedantam doorangaane undi pothundi enduku ala undi pothundante edi mithya adi mithyam telusukovali ఊరికే నేల విడిచి సాము చేస్తే ఏమైందండి ఊరికే ఆత్మ అద్వయం బ్రహ్మ సత్యం జ్ఞానమానందం బ్రహ్మాని ఊరికే పో కొట్టి పోసేస్తాడు తప్ప అదంతా సరైనయా నువ్వు ఏ వ్యక్తిత్వాన్ని నేను ఎత్తి మీద ఆరోపించుకున్నావో అది మిథ్యా అది నువ్వెప్పుడైనా మన మనసు పెట్టేవా మీద అది పెట్టండి